కీర్తన నాలుగు వందల ఎనిమిది వెరగుతో మరచితే వెనక లేదు కరివరథుడే తక్కువ గతియుండు ఆశ విడిచిన గాని అధిక సుఖము లేదు ఈసు విడిచిన ఇహము లేదు వాసి విడిచిన గాని విరతి లేదు వాసుదేవ భక్తిగాని వరముక్తి లేదు చలము మానిన గాని సాత్విక గుణము లేదు పలుశంకాని ఫలము లేదు సిలుగింద్రియాల గెలిచిన గాని త్రోవలేదు జలసాక్షుచింతగాని సమబుద్ధి లేదు దైవము కరుణని కానీ తగు విజ్ఞానము లేదు భావించి చూచిన గాని బలిమి లేదు ఈవల తడే దైవము ఇతని సేవించినంతగాని సిద్ధి మరీ